నలభై ఒకటి నల్లతామరాకు నడుమ రంధ్రములోను కుండలియను పాము గ్రుడ్డు పెట్టి రెండు పిల్లలీని రేయిబగలరచెన్ అఖిల జీవసంగ ఆత్మలింగ భావము ఇనుముతో కలిసిన అగ్నికి కూడా కొలిమిదగ్గర సమ్మెట దెబ్బలు తప్పవన్నట్లు జీవునితో చేరి శరీరమంతా వ్యాపించి అప్పుడప్పుడు ఆకలికి శక్తిహీనత చెందుచున్న ఓ ఆత్మ వినుము నీటి ఉపరితలము మీద తామరాకు కనిపించునట్లు మనిషి శరీరము యొక్క ఉపరితలము మీద తలభాగమున వెంట్రుకలు కప్పబడి నల్లగా కనిపించుటవలన తల పైభాగమును పైపద్యమునందు నల్ల తామరాకు అన్నారు కొందరు ముసలి ముసలివాళ్లకు తెల్ల వెంట్రుకలుండునుకదా అని అడుగవచ్చును అటువంటివారి తలలను తెల్లతామరాకు అనవచ్చును ఎక్కువ శాతము నల్లతలండుటవలన నల్లతామరాకు అని చెప్పారు ప్రతి ఒక్కరికి తల మధ్య భాగములో బ్రహ్మనాడి ఉండును బ్రహ్మనాడి యొక్క స్థానము పునక అని చిన్న చిన్నపిల్లలప్పుడు అంటుంటాము తల మధ్యభాగములో ఎముకల మధ్యన ఒక రంధ్రముండుట శిశుదశలో అందరికీ కనిపించుట సహజమే దానినే నల్లతామరాకు నడుమ రంధ్రము అన్నారు తల మధ్యభాగమున గల బ్రహ్మనాడిలో ఆత్మ నివాసమై ఉండి శరీరమునకు చైతన్యమునిచ్చుచున్నది అంతే గాక జీవుడు శరీరములో చేరినప్పటి నుండి శరీరమును పోవు వరకు శ్వాసను కదిలించుచున్నది బ్రహ్మనాడిలోని ఆత్మను కుండలి అని పేరు పాముగా పోల్చారు కుండలి అనగా పెద్దల యొక్క భావములో శక్తి అని అర్థము శక్తిని పాముగా చెప్పడములో ఒక అర్థము గలదు అదేమనగా శరీరములోని శక్తి ఒకప్పుడు ఎక్కువ ఒకప్పుడు తక్కువ ఉపయోగపడుచున్నది ఉదాహరణకు పది మైళ్ళు నడిచేవాడు ఒక సమయములో ఒక మైలు కూడా నడువలేడు అలాగే ఒక మైలు కూడా నడువలేనివాడు ఒక సమయములో అవలీలగా పది మైళ్ళు నడవగలడు ఈ విధముగా శరీరములోని ఆత్మ ఆత్మశక్తి పొడవు పొట్టిగా ఉపయోగపడుచున్నది కావున చుట్ట చేసుకొన్నప్పుడు చిన్నగా ప్రాకునప్పుడు పొడవుగా కనిపించు పాముతో పోల్చి చెప్పారు ఒకప్పుడు చిన్నగా ఒకప్పుడు పెద్దగా కనిపించు పామును ఆవిధముగానే ఉపయోగపడు ఆత్మతో పోల్చి కుండలి అను పాము అన్నారు తల నుండి ప్రారంభమగు బ్రహ్మనాడిలో ఆత్మ నివాసమున్నది కావున నల్ల తామరాకు నడుమ రంధ్రములోనూ కుండలి అను పాము అన్నారు బ్రహ్మనాడిలోని ఆత్మ తన శక్తి ద్వారా రెండు మొక్కు రంధ్రములలో శ్వాసను రెండు ఊపిరితిత్తుల ద్వారా నడిపించుచున్నది ఆ విషయమునే పరోక్షముగా చెప్పుచు బ్రహ్మనాడి నుండి ఊపిరితిత్తులకు వచ్చు నాడిని గ్రుడ్డుగా వర్ణించి రెండు ఊపిరితిత్తులను రెండు పిల్లలుగా వర్ణించి ఇరువది గంటలు ఎల్లప్పుడూ ఆడు శ్వాస శబ్దమును పిల్లల అరుపుగా వర్ణించి గృడ్డు పెట్టి రెండు పిల్లలీని రేయి పగల్ అరిచెన్ అన్నారు